లింగా ఈ సూత్రం చూసిన వెంటనే విషయవాక్యము మనకి తెలిసిపోతుంది ఆకాశ అనేది ఆ పదము సూచిస్తుంది సూచనాత్ సూత్రం సూచిస్తూ ఉంటుంది ఏమని ఆకాశపద ఘటితమైన వాక్యం ఉపనిషద్వాక్యం ఆకాశపదము దాంట్లో ఉంటుందన్నమాట అటువంటి వాక్యం ఏమిటి అంటే మనం చదివిన చాందోజంలో ఆ వాక్యం కనబడుతూ ఉంటుంది అది ఇక్కడ టాపిక్ అని మనకి స్పష్టమవుతుంది తర్వాత బ్రహ్మ అనే పదం అనువృత్తమవుతుంది ఆకాశ బ్రహ్మ తల్లింగ అది సూత్రం స్పష్టంగా తేలిగ్గా ఉంది ఆకాశ అనే పదం చేత ఆ మంత్రంలో ఏది చెప్పబడిందో అదే బ్రహ్మ ఆ మంత్రంలో ఆకాశ పదఘటితమైన మంత్రం ఉంది కదా సాంద్రోజ్య మంత్రం ఆ మంత్రంలో ఆకాశ శబ్దానికి అర్థమేమిటి అంటే బ్రహ్మ ఆకాశ బ్రహ్మ ఎందువల్ల ఆకాశం అంటే బ్రహ్మ ఏమిటండి ఆకాశం అంటే ఈ ఆకాశం కదా అంటే కాదు తల్లింగ తదంటే బ్రహ్మ ఆ బ్రహ్మ యొక్క లింగములు అంటే బ్రహ్మ యొక్క అసాధారణ ధర్మములు ఉన్నాయి ఇప్పుడు పొగ చూసిన వెంటనే నిప్పు ఎందువల్ల పొగ నిప్పుకి లింగము అంటే నిప్పు యొక్క అసాధారణ ధర్మం పొగ చూసి ఇక్కడ నీళ్లు ఉంటాయి అంటారా అందరం ఎందుకంటే నీళ్లకి నీ పొగలకి సంబంధం ఒకప్పుడు ఉంటే ఉండొచ్చు నీళ్ల మీద పొగ కానీ నీళ్లుంటే తప్పకుండా నువ్వు పొగ అలా ఏమీ లేదు అసాధారణ ధర్మం కాదు వెరే నిప్పుకి అసాధారణ ధర్మం పొగ అంటే ఎత్ర ఎత్ర ధూమహ తత్రతత్ర వన్ ఒక రకంగా ఎత్ర ఎత్ర వన్ణి తత్రతత్రూమ అని కూడా వీల్లేదు ఇప్పటికే అసాధారణ ధర్మం నేను ఒక సెన్స్లో చెప్తున్నా దాన్ని టెక్నికల్గా అల్ప హండ్రెడ్ పర్సెంట్ నా అభిప్రాయం కాదు అంటే పోగ చూసిన వెంటనే ఆ నిప్పే అని తెలుస్తుంది లింగం లింగ్యతే అనే దీని చేత మరొకటి తెలుపులు చేయబడుతుంది అలాగే ఆకాశానికి వర్ణన ఇచ్చారు ఏమనిచ్చారంటే ఈ ఆకాశం నుండే సకల జగత్తు పుట్టింది అన్నారు ఇప్పుడు అది లింగం సకల జగత్తు పుట్టింది అంటే అది భూతాకాశం నుంచి పుట్టినట్ట పరబ్రహ్మ నుంచి పుట్టినట్ట అది పరబ్రహ్మ ధర్మం అని అదే అదే ఇది భూతాకాశం కాదయా ఇది పరబ్రహ్మ అని తెలిసిపోతూ ఉంటుంది అది తల్లింగా ఇంకా మీకు సూచనగా నేను సూత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను భాష్యకారులు వివరిస్తారు ఇదమామనంతి ఆమనంతి అంటే వేదవేత్తలు ఇట్లు చెప్పుతున్నారు ఏమని అశ్యోకస్య కాగతి రితి ఆకాశ ఇది హోవాచ ఆ ప్రకరణం ఎలా ఉందంటే సామకు గతి ఏమి అని అడిగాడు శిలకుడు దాల్భ్యుండి దాల్భ్యుడు అన్నాడు స్వరము అన్నాడు మరి స్వరానికి గతి ప్రాణము ప్రాణానికి గతి అన్నము అన్నానికి గతి అప్పులు నీరు అప్పులకు గతి దిగులోకము స్వర్గలోకము ఇంద్రుడు స్వర్గలోక ప్రభువు ఆయన అనుగ్రహిస్తే మనకి వర్షం కాబట్టి ఇప్పుడు సామకు గతి ఏమైనట్టు ఆశ్రయం గతి కంటే సామకు ఆశ్రయం ఏమైనట్టు స్వర్గలోకానికి గతి ఏది అని శిలకుడు దాల్బ్యం అడిగాడు నేను ఇంకే మీకు గుర్తు చేస్తున్నా అంటే ఇంకా గతి ఏం లేదు ఫైనల్ అన్నాడు నయం నాడు ఎగిరంటే అన్నాడు ఇంకొద్ది గంట నాకు తల తీసినట్టు అయిపోతున్నాడు అన్నాడు శిలకుడు ఓహో అలాగా అయితే స్వర్గలోకానికి గతి ఏమిటో నేను తెలుసుకోవచ్చా ఆ తెలుసుకో మరి అయితే తెలుపుడు చేయండి స్వర్గలోకానికి గతి ఈ లోకము అని చెప్పాడు ఎవడు శిలకుడు అప్పుడు దాల్హ్యుడు అన్నాడు మరి ఈ లోకానికి గతి అంటే ఇంకేం లేదా ఇది ఫైనల్ అని శిలకుడు అన్నాడు పక్కనే కూర్చుని ఉన్నాడు ప్రవాహన చేయగలి మీరిద్దరూ చర్చించండి విని అని ఉంటున్నాడు ఆయన అన్నాడు ఏ శిలక పొరబడ్డావు ఈ లోకానికి కూడా గతి వేరే ఉన్నది నా దగ్గర అన్నవకాబు సరిపడింది మరో చోటంటే తల తీసిన సైతం అని అంటారు అంటే అప్పుడు మరి నేను తెలుసుకోవచ్చా అంటే తెలుసుకో వృద్ధికి హోభాధ్య ప్రైతే చెప్పండి అంటే అప్పుడు ఆయన అడుగుతున్నాడు కృష్ణ శివకుడు అడుగుతున్నాడు ఏమని అస్య లోకస్య కా గతి ఈ లోకానికి ఆశ్చర్యమేమి అని ప్రవాహణ జయవలిని అడిగాడు అడిగితే ఆకాశ ఇది హో వాక్య ఈ లోకానికి ఆశ్చర్యము ఆకాశం ఆ వాక్యాన్ని బట్టి తెలిసిపోతుంది ఈ ఆకాశం కాదని ఎందుకంటే ఈ ఆకాశం కూడా లోకంలో భాగమే ఈ లోకము అంటే ఆకాశంతో కలిపి లోకం అవుతుంది కదా సరే చూద్దాము ఆకాశము సమాధానం చెప్పాడు ఆకాశం అంటే తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండడం కోసం ఆకాశాన్ని కొంచెం వివరించారు ఏమని సర్వాణి హవా ఇమానుభూతాని ఆకాశాదేవ సముత్పద్యే ఆకాశం ప్రత్యస్తంజంతి ఎందుకో తెలుసిన ఈ సకల ప్రాణులు కూడా ఆకాశము నుంచే పుట్టుతున్నది పైగా మళ్లీ ఆకాశములోనే విలీన ముగుతున్నది ఆకాశం ప్రతి అస్తంజంతి అని చెప్తున్నాడు ఆయన అంటే ఆ లింగము ఎమానుభూతాన్ని జాగింటే ఎత్రయంత్యభిసంధిశంది దేనికి లింగం అది అది బ్రహ్మలింగం అది బ్రహ్మలింగము అంటే బ్రహ్మను సూచించున్నది కాబట్టి అలా చెప్తున్నాడాయన ఇంకా ఏముంటాడు చూడు ఆకాశోహ్యేవా ఎందుకంటే వీటన్నిటికంటే ఈ పంచభూతముల కంటే సుపీరియర్ ఆకాశమే ఆకాశపరాయణం ఇది ఈ పంచభూతములకు ఈ సకల జగత్తునకు అల్టిమేట్ సోర్స్ అండ్ అల్టిమేట్ సబ్స్ట్రాటం అయనం అది ఆకాశమే అని చెప్పాడు ఇది వాక్యం ఈ వాక్యం మీద విచారం ఏమిటి విచారము త్ర సంశయ ముందు సంశయం విషయో విషయ్చైవ ముందు విషయవాక్యం అదిగో వచ్చేసింది ఇప్పుడు విషయ విషయ అంటే సంశయ ఉభయ కోటి ఓ రెండు పక్షాలు పెడతారు ఇదే అదా డౌట్ ఏమిటా డౌట్ అంటే కిమాకాశుద్ధేనా పరం బ్రహ్మ అభిధీయతే ఎందుకంట ఆకాశ శబ్దం ఇక్కడ ఉంది కదా ఈ ఆకాశ చేత పరబ్రహ్మ చెప్పబడుతోందా అంటే పరబ్రహ్మార్థమా లేక భూతాకాశము భూతాకాశం అంటే ఫిజికల్ స్పేస్ మన చుట్టూ ఉన్న స్పేస్ పంచభూతాల్లో మొదటిది అదే అని మాకు సంశయము అన్నాడు ఒక కుత సంశయ అసలు నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చిందయా అని అడిగారు ఉభయత్ర ప్రయోగ దర్శనాత్ ఉభయత్ర ప్రయోగం ఉన్నది రెండు చోట్ల ఉంది ప్రయోగం ఇక్కడ భూతాకాశంలోనూ ఆకాశం అంటున్నారు పరబ్రహ్మ ఎందు అక్కడక్కడ అలా ఉంది పరబ్రహ్మని ఆ సమంతా కాశ్యతే ప్రకాశతే సర్వమునకు చైతన్య రూపంగా ఉన్నది పరబ్రహ్మాన అలాంటి ప్రయోగం కూడా ఉంది అది తెలుసు పాపం ఆయనకి అంచేత డౌట్ వచ్చింది అది కూడా తెలియకపోతే ఆకాశం అంటే భూతాకాశం ఆయన కూర్చుంటాడు అది కూడా ఎక్కడో విన్నాడు విని మరి డా జా అది మాకు సందేహము ఉభయత్ర ప్రయోగ దర్శన ఇప్పుడు హైదరాబాద్ అన్నారు అనుకోండి అంటే సింధు పాకిస్తాన్లో ఇంకో హైదరాబాద్ అదా ఇదా అని డౌట్ ఇక్కడ రాదు మీరు అమెరికా వెళ్తే వస్తుంది ఎందుకంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది అమెరికా వెళ్ళి హైదరాబాద్కి టికెట్ కొందామని మీరు ఏదైనా ఒక వెబ్సైట్కి వెళ్తే అది అడుగుతుంది ఏ హైదరాబాదు అని అప్పుడు మీరు స్పెసిఫై చేయాలి ఇండియాలో ఉండే హైదరాబాదు అని స్పెసిఫై చేయాలి అలా ఎందుకంటే ఉభయత్ర ప్రయోగ దర్శనాలు ఏదో చెప్పాం దృష్టాంతం రోడ్ ఎక్ ఇట్ సీరియస్లీ ఒకప్పుడు దృష్టాంతాలు బాగుంటాయి ఒకప్పుడు కొంచెం చోటుగా ఉంటాయి భూత విశేషే తావత్ సుప్రసిద్ధ ఆకాశ శబ్ద లోకంలో కానీ వేద మంత్రాల్లో చూసిన ఆకాశము అంటే ఈ భూతాకాశమే అని చాలా గొప్ప ప్రసిద్ధి ఎవరిని అక్కడ చిన్నపిల్లల్ని అడిగితే కూడా చెప్తారు లోకంలో అక్కర్లా వేదంలో కూడా అదే పద్ధతి బ్రహ్మణ్యతి క్వచిత్ ప్రయోజ్యమానో దృశ్యతే అక్కడక్కడ నాట్ ఎవ్రీవేర్ ఇప్పుడైనా ఓసారి ఇక్కడ ఓసారి అక్కడ అన్నట్టుగా అక్కడక్కడ బ్రహ్మ అనే అర్థంలో కూడా ఆకాశ శబ్ద ప్రయోగము కనబడుతోంది निर्धारितं यथा అసాధారణగశ్రవణాద్వా నిర్ధారతం బ్రహ్మ భవతి ఆకాశ ఆనందో నే ఆశబ్ద సా సాధారణంగా लोने ప్రయోగిస్తారు కానీ ఎక్కడైనా ఆకాశ శబ్దం బ్రహ్మండి అని మనకి తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది వాక్యశేషం ఉంటుంది వాక్యశేషం అంటే ఆకాశ శబ్దం వచ్చింది కదా కంగారు పడకండి కొంచెం ముందుకు వెళ్ళండి ఆ సెంటెన్స్ పూర్తమనివ్వండి పక్క సెంటెన్స్ కూడా చూసుకోండి ఆ టాపిక్ చూసుకోండి చూసుకుని అప్పుడు మీరు నిర్ధారించచ్చు వాక్యశేషంలో ఇది బ్రహ్మయే అని నిర్ధారితమైపోతే ఓహో ఇక్కడ ఆకాశ శబ్దం బ్రహ్మానే అర్థంలో ప్రయోగించారు సుమా అని సెటిల్ అయిపోతుంది అర్థం అయిపోతూ ఉంటుంది దానికోసం మీమాంసం అక్కర్లా సంశయం ఉండదు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యదేష ఆకాశ ఆనందో యదేష ఆకాశ నస్యాత్ అన్నారు ఈ ఆకాశమే లేకుంటే అని ఉందనుకోండి మనకు అర్థం ఏమొస్తుంది ఓహో ఈ భూతాకాశం లేకుంటే అని ఏదో ఏదో అలా అర్థం వస్తుంది కానీ అక్కడ అలా లేదు వాక్యశేషం ఒకటి ఉంది అంటే ఒక తోపు ఉంది ఏమని యదేశ ఆకాశ ఆనందో నందమైన ఆకాశము లేకుంటే ఆనంద ఆనంద అంటే అది బ్రహ్మ లేకపోతే భూతాకాశమా బ్రహ్మ కాబట్టి అక్కడ వాక్యశేషము అంటే ఆ పదం పక్కన ఇంకో పదం ఉండి వాక్యం కంప్లీట్ అవుతోంది అక్కడ దాన్ని వాక్యశేషము అంటారు ఆ ఆనంద శబ్దము వాక్యశేషం అదేం చేస్తుందంటే ఇక్కడ ఆకాశ శబ్దానికి అర్థం చెప్పేప్పుడు ఒళ్ళు దగ్గర బ్రతుకు చెప్పు దమ్ముని భూతాకాశం అనద్దు కాబట్టి బ్రహ్మ ఏమిటిది అవును బ్రహ్మేది అని అక్కడ సెటిల్మెంట్గా ఉంది ఒక సెటిల్డ్ ఇష్యూ కింగ్ ఉంది అదిగో అక్కడ బ్రహ్మ అర్థంలో ఆకాశ శబ్ద ప్రయోగం మనకు కనబడుతోంది ఎందుకంటే ఆకాశం బ్రహ్మ ఎందుకు కూడా ప్రయోగింపబడుతోంది అని అన్నాడు కదా సంశయంలో ఎక్కడో చూపించాలి ఇవ్వ దూపించాడు యదేష ఆకాశ ఆనందో న్యాత్ అనే తైత్రీయ వాక్యంలో స్పష్టంగా ఆకాశ శబ్దము బ్రహ్మ అనే అర్థంలో ప్రయోగింపబడింది సాధారణంగా అటువంటి ప్రయోగాలు ఉండవు ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఇది సాధారణంగా ఆకాశం అంటే కాబట్టి ఛాందోగ్య వాక్యంలో మాకు డౌట్ పడింది భూతాకాశం అంటారా బ్రహ్మయా ఇది పూర్వపక్షం ఆకాశో వైనామా నామూపర్నిర్వహితరా తద్ బ్రహ్మా ఇది చైవమాదవు ఇంకో వాక్యం ఈ ఆకాశం అనేది ఆకాశోపైనామ ఆకాశ అని ఏదైతే నిర్దేశించబడుతోందో ఇదే నిశ్చయముగా నామరూపములకు అధిష్టానమై ఉన్నది నామరూపయోహ నిర్వహిత ఎవంటే నామరూపాలని అధిష్టానంగా భూతాకాశం ఉందా పరబ్రహ్మ స్పష్టంగా తెలిసిపోతుంది కొన్ని మీరు డౌట్ అన్నా వాక్యశేషంలోకి రండి తే యంతరా తద్ బ్రహ్మ యత్ తే అంతరా ఏదైతే నామరూపములు లేకుండా ఏ అంటే నామరూపే అంతరా ఏది స్వయంగా నామరూపములు ఉన్నది కాదు ఏది నామరూపములకు అధిష్టానమో అదే బ్రహ్మ అని అంత స్పష్టంగా వాక్యశేష ఏం చేస్తోందంటే ఆకాశ శబ్దము బ్రహ్మ బ్రహ్మ అనే అర్థమే అని స్పష్టంగా నిరూపిస్తుంది అంతరా అంటే విథౌట్ విథౌట్ వినా వినా వినా అంతరా అంతరేనా నామరూపములు లేకుండా ఉన్నదో కే అంతరా ఆ నామరూపములు లేనిది ఏదో తత్ బ్రహ్మ అది బ్రహ్మ అంటే నామరూపముల ఒక అధిష్టానంగా ఉంటుంది స్వయంగా నామరూపములు కలది కాదు అది బ్రహ్మ అని చెప్తో ఆకాశమే అది అని చెప్పారు కాబట్టి ఇక్కడ ఆకాశ శబ్దము సుస్పష్టంగా ప్రయోగింపబడినది కాబట్టి అక్కడ దాన్ని విషయవాక్యంగా తీసుకోకూడదు అది విషయవాక్యం సందేహం ఉన్న తోటే సందేహం లేని తీసుకోకూడదు కాబట్టి మా జిల్లాగా తైత్రియోపనిషత్తులో మాట చాంద్రోజం ఈ కోర్ట్ చేసింది చాంద్రోజం అష్టమాధ్యాయంలో ఇదో మాట ఇక్కడ ఆకాశ శబ్దము సుస్పష్టంగా బ్రహ్మయుందు ప్రయోగింపబడింది ఎక్సెప్ట్ సచ్ రేర్ అకేషన్స్ ఎవరి వేర్ ఆకాశ అంటే భూతాకాశము ఇప్పుడు ఈ మంత్రంలో ఆకాశము ఏది అని మా శంక అని పొరపక్ష కాబట్టి మాకు సంశయంగా ఉన్నది ఈ వాక్యంలో సంశయం ఐత్రియ వాక్యంలో సంశయం లేదు నామరూప నిర్వహిత దగ్గర సంశయం లేదు అంటే నామరూపాలకు అధిష్టానం అంటే ఇంక ఏ సంశయం అక్కర్లేదు బ్రహ్మాజ్ ఇక్కడే మాకు సంశయం ఏమంటే ఇక్కడ కూడా సంశయం లేదంటే అధికరణమే ఉండదు కాబట్టి ఇక్కడ సంశయం ఉండేది ఓకే మీకు ఇక్కడ సంశయం కదా మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి ఎందుకంటే మీరు ఏమనుకుంటున్నారో తెలిస్తే దాన్ని ఖండించి మేము చెప్పాల్సింది చెప్తాం మరి సిద్ధాంత అంటే అలాగే ఉంటుంది గ్రామర్ స్పెల్లింగ్ చెప్పమని అడిగాడు కుర్రాడు టీచర్ని సార్ గ్రామర్ స్పెల్లింగ్ మాకు డౌట్ వచ్చిందండి మేము దెబ్బలు అడుగుతున్నాం ఇంకా ఇంకా ఏమో కరెక్షన్ చేయమని అడిగారు ఇంగ్లీష్ మాస్టర్ ఆయన ఏమన్నారు నువ్వేమనుకున్నావు చెప్పమన్నారు అంటే వీడు ఏమని చెప్పాడు జిఆర్ఏ ఎంఎంఈఆర్ అని చెప్పాడు తప్పు జిఆర్ఏ ఎంఎం ఏఆర్ అని అప్పుడు ఆయన చెప్పాడు సిద్ధాంతి అలా ఉంటాడు కంగారు పడిపో కాబట్టి నువ్వేమనుకుంటున్నావు చెప్పమన్నారు కిం పునరత్రయుక్తం ఈ విషయంలో నీ అభిప్రాయం ఏమిటి ఏ అర్థం చెప్తే బాగుందనుకుంటున్నావు నువ్వు అని అడిగాడు భూతాకాశమితి పూర్వపక్షి అర్థం చెప్తాడు తప్పు అర్థం చెప్తాడు వాడి పేరే పూర్వపక్షి కదా భూతాకాశమని నేను అనుకుంటున్నాను అని చెప్పాడు అబ్బా అలా ఎలా అనుకుంటున్నావు కుత రెండు వల్ల ఎందువల్ల భూతాకాశం అనుకుంటున్నావు అంటే ఆ హేతువులన్నీ చెప్తాడు అప్పుడు సిద్ధాంతి ఇది భూతాకాశం కాదు ఇది బ్రహ్మయే తల్లింగా అని వివరించి ఈ పూర్వపక్షి చెప్పిన హేతువులనన్నిటిని ఖండించి ఆకాశ శబ్ద వాచ్యము బ్రహ్మ అని నిరూపిస్తాడు కాదు ఆ ఆ వాక్యంలో ఆకాశబ్ద వాచ్యము బ్రహ్మ అని అదే అధికారం ఆబ్వియస్లీ వీ కెనాట్ కంప్లీట్ ఇట్ నౌ సో ఈ అధికరణాన్ని రేపు సాయంకాలం స్థాయి ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణ